ప్రార్థన చేస్తాం పరిశుద్ధ వరుగు దేవ మీకు వదనాలనైనా గొప్ప దేవ మీకు స్థుతులు స్తోత్రి అబ్రహాం ఇస్సాకు యాకొబ్బులు గొప్ప దేవ మీకు వదనాలనైనా ప్రభావ ఈ యొక్క దినమంత మీ యొక్క సాయం చేత నడిపించినారు సురక్షితంగా మీ ప్రాంతాన్ని నడిపించినారు ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించలాగన మిమ్మల్ని స్థుతించలాగన మిమ్మల్ని వినపరచలాగన మీరు మమ్మల్ని ప్రాంతాన్ని నడిపిస్తుంది మీకు ఎంతో వదనాలు ప్రభావ నేను దినమంత మరి ఈ యొక్క తన మరి వాతావరణాన్ని మీరు అదుపులోకి తీసుకొని మమ్మల్ని కాచి కాపాడునారు ప్రభా ఎండసరా తగలదీయకుండా మీరు మమ్మల్ని కాపాడినారు నైనా దాన్ని బట్టి మీకు వదనాలు తండ్రి ప్రభావ మీ వాక్యాన్ని ధ్యనిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేయి అవి తన్ని కొంత కష్టతరంగా ఉంటున్నాయి ప్రభా కానీ మీరే మాకు చిన్నపిల్లలకు నేర్పించినట్టు నేర్పమని ప్రార్థిస్తున్నాం అయినా వీటిని గ్రహించాలా ఓ ప్రభావ మా జీవితాల్లో అవలంబించుకోవాలా వాటిని పాటించాలా అనుభవపూర్వకంగా అనేక ప్రార్థనలు వీటిని ప్రకటించాలా అటువంటి సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీ దాఖల వరకు సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిషద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి ఆమెరియా ఈరోజు ఆరవ తారీఖు మే రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనముంటున్న కాలము బబులోను కాలం ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉండే నిజంగా ఈ లోకంలో కానీ ఈరోజు లేదు ప్రకృతి సహజంగా ఆ రాజ్యం లేదు లేక ఆ దేశం లేదు ఆ పట్టణం లేదు ఈరోజు కానీ ఆత్మీయంగా మారిపోయింది అన్న విషయాన్ని మనం ప్రకటన గందల చూస్తున్నాం చివరికి బబులోను ఆ మహాపట్నము బబులోను పూలెను పూలెను అన్న ఆ అంశం గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యయంలోని వాక్యాన్ని మనం కొన్ని నెలల నుంచి ఇక ధ్యానిస్తున్నాం ఒకటే అంశము కొన్ని నెలల నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆరవ దూత ఊర ఊదినప్పుడు ఏం జరిగింది అన్న విషయాలని కనీసం ఒక రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి మనం ధ్యానిస్తున్నాం ఎక్కువే జరిగిపోయింది మూడు నెలలు దాటింది ఆల్మోస్ట్ ఇంకటిది థర్టీన్త్ మీటింగ్ లేక థర్టీన్త్ వీక్ మనం దీని గురించి ధ్యానించబట్టి కాబట్టి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం ధ్యానిస్తానాం ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వర్షం నుంచి ధ్యానించినప్పుడు ఆయన ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట నున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటిస్ అని మహానది యొక్క బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుట వింటిని మనుషులలో మూడవ భాగమును సంహరింపవల్లని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడేవి కాబట్టి ఆల్మోస్ట్ టెన్ అవర్స్ లేక లెవెన్ అవర్సు ఈ దూతల గురించే మనం ధ్యానించినాం కానీ పోయిన వారము ఆ దూతలు ఎవరు అన్న విషయాన్ని మనము పదహారవ వర్షంలో ధ్యానించిన గుర్రపు రావుతులు ఈ దూతలు గుర్రపు రావుతులు అన్న విషయాన్ని ఇక్కడ ప్రభు చూపిస్తున్నాడు కాబట్టి ఈ దూతలు ఎవరు అన్నప్పుడు దాని మతపరమైన జీవితంలో ధ్యానించినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న దూతలు అన్న విషయాన్ని ధ్యానిస్తూ ఉంటారు కానీ ప్రభు అది కరెక్ట్ కాదు యాక్చువల్గా దూతలు ఎవరు అన్నప్పుడు పదహారవ వర్షంలో దాని అక్కడిని చూపిస్తున్నాడు ప్రభు వాళ్ళు ఎవరంటే గుర్రపు రాతుల సైన్యముల యొక్క లెక్క సైన్యముల లెక్క ఇరవై కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచితిని ఆ గుర్రముల గుర్రములకు వాటి మీద కూర్చుని వారికి నిప్పు ఎరుపు వర్ణము నీల గంధ గంధక వర్ణము లా ఉండెను కాబట్టి ఈరోజు ఈ యొక్క అంశం గురించి జనిస్తాం పదహార అవసరం ఒకటి జనిస్తాం ఈరోజు దాంతో మనం ఒక స్టెప్ ఈ దూతలకు సంబంధించిన గుణగణాలు ఏంది అర్థమవుతుంది అసలు ఈ దూతలు ఎవరు అనేది కానీ ప్రభు మనకు ముందుగానే చూపించిండు అది మనం చూసినాం కూడా ఆరవ బూర అంత సర్పములకు సంబంధించిన విషయాలని కాబట్టి యుగ సమాప్తికి వచ్చేప్పటికీ సర్పములకి ఒక పని అప్పగించిండు దేవుడు మనం జనిస్తున్నాం సర్పములు అంటే నిజంగా సర్పములు కాబవి అవి ఒక ఒక తెగకు సంబంధించిన మతపరమైన జీవితంలో ఉండే మనుషులకు సంబంధించింది కాబట్టి ఈ ఆరవ కూర ఓదినప్పుడు సర్పంలో ఏ రీతిగా అధికారాన్ని పొందుకున్నాయి మనుషులలో మూడవ భాగంను సంహరించడానికి వాళ్ళకి అధికారం ఉంది అన్న విషయాన్ని మనం అక్కడ ధ్యానిస్తున్నాం చూడండి ఈ లోకంలో ప్రతి అధికారము పయనించి రావాల్సిందే ఈ లోకంలో ప్రతి అధికారం ఎవరినైనా కానీ రాజుగా నియమించాలన్నా రాజుగా వారిని పడద్రోయాలన్నా ప్రభు తప్ప ఎవరు తయారు చేయలేరు కాబట్టి మన సొంత తలంపులను ఉపయోగించడానికి వీల్లేదు నాకు పలాని వాడే రాజుగా కావాలా నాకు పలాని వాడే మినిస్టర్ లాగా కావాలా అని నువ్వు హృదయాన్ని అనుకుంటున్నావు ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రభువుకు తెలుసు ఎవరిని రాజుగా పెట్టాలా ఈ దేశం మీద ఎవరిని రాజుగా ఈ ప్రపంచాన్ని నియమించాలా ఎవరి ద్వారా తన ప్రణాళికను నెరవేర్చుకోవాలని ఆయనకు బాగా తెలుసు కాబట్టి ప్రవష్టాలు ఆ రీతిగానే నెరవేరుతూ ఉంటాయి పాత నిత్య కాలంలో మనం చూస్తూ ఉంటాం ఆయప్తులో ఫరోని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు రాజుగా మోసే పుట్టేటప్పటికీ ఉండే ఫరో వేరే మోసే పెద్దవాడు ఉండే ఫరో ఇంకొకత అదే రీతిగా మన ప్రభు పుట్టినప్పుడు ఉండే హెరోదు వేరే మన ప్రభు చనిపెట్టేయకుండా హెరోదు వేరే కాబట్టి రాజుని అదే ఏర్పరచుకుంటూ ఉంటాడు అదే రీతిగా బబులూరులో మనం చూస్తూ ఉంటాము నిబుక్కలు తీసారనే రాజుని ఎన్నుకుంటా ఉంటాడు ఎందుకు ఎన్నుకున్నాడు ఈ లోకాన్ని పరిపాలించడం కొరకు ఆయన ఎందుకు ఎన్నుకోవాలా ఇంకో ఎన్నుకోవచ్చు కదా అది ఆయన విధానం ఎవరిని ఎన్నుకుంటాడు అనేది ఆయన విధానము ఎందుకు ఎన్నుకుంటాడు అనేది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే తన ప్రణాళికని కొనసాగించుకోవడానికి కొరకు నెరవేర్చుకోవడం కొరకు ఆయన ఎన్నుకుంటా ఉంటాడు కొందరు ఆయన చేసిన మంచి సాధనం లాగా ఉంటారు కొందరు గణహీనమైన ఘటనలుగా వాడబడుతూ ఉంటారు ఆయన ప్రణాళికలో అది మనం చూస్తాం మనం పావుల విషయాన్ని మనం జ్ఞాపకం చేసిండు కూడా కానీ సేవా జీవితంలో కూడా అంతే కొందరు ఆయన చేతిలో గనహీనమైన ఘటనలాగా వాడబడుతున్నారు కొందరు ఘనమైన ఘటనలా వాడబడుతున్నారు కానీ తెలియదు సేవకులను మనం గుర్తించాలా నువ్వు ఏ రీతిగా ఆయన మహిమ కొరకు వాడబడుతున్నావు ఆయన ప్రణాళికలో నువ్వు ఎక్కడ ఉండవు అన్న విషయం గ్రహించాలా కాబట్టి ఇక్కడ మటుకు ఈ నలుగురు దూతలు మతపరమైన సేవకులకు సాదృశ్యం అన్న విషయాన్ని మనం ఎన్నిసార్లు ధ్యానించాం ఇక్కడ ఎందుకంటే వారికి ఒక అధికారం ఇచ్చిన దేవుడు ఏ అధికారం ఇచ్చాడు మనుషుల్లో మూడో భాగాన్ని చంపడం కొరకు కాబట్టి సర్పములు వాటి కాటు విషంతో కూడింది కాబట్టి అవి కాటేస్తే చనిపోతాయి అనేది ప్రకృతి సాహసంగా అర్థం చేసుకుంటాం అదే రీతిగా ఈ మనుషులు కూడా సర్పము గుణగణం కలిగిన వారు సర్పము అంటే ఏంటంటే అది మోసంతో కూడింది దాని దాని శరీరం దాని దాని తల నుంచి అరికాల వరకు విషంతో కూడింది అట్లా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది ఒక సర్పము లేక ఒక ఒక గుంపుకు ఒక తెగకు సంబంధించింది వారి వారి ప్రవర్తన వారి మాట తీరు అంతా సర్పానికి గుణగణం లాగా ఉంటుంది అంటే మోస మోసపరంగా లేక మోసం చేసేదానిలాగా ఉంటుంది అన్న అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి పదహారవసంలో ఈ సర్పములు అంటే ఈ గుంపు ఎట్లా ఉంటాడు గుర్రపు రౌతులు లాగా ఉంటారని దేవుడు మనం చూపిస్తాడు ఇక్కడ రౌతులు ఎవరు అంటే హార్స్ మెన్ ఇంగ్లీష్లో హార్స్ అంటే గుర్రాలను సవారి చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళు సవారి చేసేవాళ్ళు హార్సస్ దేనికి సంబంధించిందంటే మనము ఐదవ దూత బూర ఊదినప్పుడు ధ్యానించడం హార్సస్ దేనికి సంబంధించిందంటే తేళ్లకి సంబంధించింది అన్న విషయాన్ని వాటి కాల మనుషులు నలుగగొట్టబడతా ఉంటారు కాబట్టి యుగ సమాప్తిలో మనం చూస్తూ ఉంటాం ప్రపంచం క్రైస్తవ జీవితం నలుగగొట్టబడడం అనేది దేవుడు ఎందుకు వాటికి అధికారం ఇచ్చిండు చూడండి నువ్వు సంపూర్ణంగా సత్యంలో ఉంటే నువ్వు ఎందుకు శ్రమలగా ఉండబోతావు సగం సత్యం సగం అబద్ధంలో ఉంటేనే నువ్వు సంపూర్ణంగా సత్యంలోకి రావాలంటే శ్రమల గుండా పోక తప్పదు అది విధానం దేవుని విధానం బైబుల్ అంతా చూస్తూ ఉంటాం ఎవరైతే ఆయనకి తిరుగుబాటుతనం చేస్తుంటారో ఆయన తట్టు లోపరుచుకోవడం కొరకు శ్రమల గుండా ఉంటాడు దేవుడు పాత నిబంధన కాలం మొదలుకొని కొత్త కాలం వరకు ఒకటే విధానం ఆయన గుణగణం పాత నిబంధన కాలంలో దేవుని బిడ్డలు పాపం చేసినప్పుడు శత్రువు రాశికి దేవుడు ఆయన ఆయన అపగిస్తాడు హీ హ్యాడ్ డెలివర్డ్ దెమ్ అన్ టు ది అని ఉంది వాక్యం ఈ చూపిస్తా వాక్యం ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని బిడగా జీవిస్తూ అవిధేయత చేస్తావు అవిధేయతలో పడిపోతావో నిన్ను సరి చేయడం కొరకు నేను శ్రమలకుండా బోధిస్తూ శ్రమ అంటే శత్రువు అప్పగిస్తూ పాత నిబంధన కాలంలో శత్రువు అంటే ప్రకృతి సహజంగా ఉండే ఒక దేశం ఒక రాజు కానీ క్రొత్త నిబంధనలు నీ శత్రువు ఎవరు నీ పొరుగు శత్రువు కాదు మనిషి నీ శత్రువు కాదు పలాని దేశం నీ శత్రువు కాదు నీ శత్రువు అంటే సాతనుడే సాధనుడి నీ శత్రువు కాబట్టి సరే సాతను అంటే వాడు కాబట్టి వాడు ఏ రీతిగా నీ వాడు ఏ రీతిగా నిన్ను శమల పాలు చేస్తూ ఉంటాడు డైరెక్ట్గా చెయ్యడు వాడు వాణి అనుచరుల ద్వారా దాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అది విధానం కాబట్టి శత్రువు శత్రువైన సాతానికి మనల్ని అప్పగించద్దు అందుకే దాగుదరాజు కూడా ప్రార్థాన చేస్తారు దేవా నీ యొక్క ఆత్మని నా నుంచి తొలగించు శాతానికి నన్ను అప్పగించద్దు దురాత్మకులను అప్పగించద్దు అన్న ప్రార్థన ఆయన చేస్తుంటాడు ఎందుకంటే ఒకసారి దేవుని యొక్క ఆత్మ నుంచి వెళ్ళిపోతే దుష్టునికి ఎంట్రెన్స్ ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ప్రతిక్షణం ఆయన ఆత్మలోనే మనం జీవించాలా ఆత్మ పూర్ణులుగా జీవించాలా ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రపతికలు చూస్తుంటాం ఆ విషయం మనం ఆత్మ పూర్ణులుగా జీవించాలంటే ఎప్పుడు సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మలో లీనమై ఉండాలా అది కేవలము ఆయన వాక్యాన్ని ధ్యానించడం వల్ల జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నలుగురు దూతలు ఇరవై కోట్లు అని లెక్క చెప్పబడుతుంది కానీ ఎగ్జాక్ట్లీ ఇరవై కోట్లు కాదు అది ఇంచుమించు మించు లాగా అంటే లెక్కకు మించిన వాళ్ళు వీళ్ళందరూ అన్న విషయాన్ని చూపిస్తున్నాడు సరే ఈరోజు మనం కొన్ని విషయాలు చూస్తున్నాము వీరు గుణగణాలు వీరు ఏ రీతిగా ఉన్నారు అన్న విషయాన్ని దాని తర్వాత ఒకవేళ ఆ గుణగణము నీళ్లు నాలా ఉందా లేదా అని కూడా మనం పరిశీలించుకోవాలి ప్రభు ఎందుకు ఈ ప్రవర్శనాలను చూపిస్తున్నా అంటే యుగ సమాప్తిలో ఆ ప్రవర్శనం నెరవేరే టైంకి నువ్వు ఎక్కడ ఉన్నావు ఏ గుంపులో ఉన్నవో నువ్వు గుర్తించకపోతే ఆటోమేటిక్గా ఏదో ఒక గుంపులో ఉంటావు కాన్షియస్గానన్నా ఒక గుంపులో ఉండాలా లేక సబ్ కాన్షియస్గానన్నా నువ్వు ఏదో ఒక గుంపులో ఉండిపోతావు కానీ క్రైస్తవ జీవితం ఏదైతే ఉందంటే ఏ గుంపులోనో వాళ్ళు గుర్తిరగలరు ఏ గుంపులో వాళ్ళు ఉండిపోయారు చివరి వరకు తెలియదు వాళ్ళు ఆ తెలిసేటప్పటికి చాలా ఆలస్యం వాళ్ళందరూ మరణ మరణానికి అప్పగించబడతా ఉంటారు కాబట్టి మనం ఏ గుంపులో ఉన్నామో గుర్తు తెరిగి తెలుసుకొని దాని ప్రకారంగా జీవించాలా అందుకొరికే ఇక్కడ మనం ప్రయాసపడతా ఉంటాం నువ్వు ఏ గుంపులో ఉన్నామో గుర్తుతెరిగి తెలుసుకోవాలంటే నిజంగా ఫలాని గుంపు పలాని ప్రాంతంలో ఉంది పలాని చర్చలో ఉందని నేను చెప్పాను అది విధానం కాదు అది ప్రకృతి సాహసమైంది కాబట్టి గుంపు ఏ రీతి ఉంటుందంటే అది ఆత్మీయమైంది అది ఈ కళ్ళకు కనిపించేది కాదు గుంపు నీ యొక్క హృదయం కనిపించాలా నీ హృదయంలో ఎట్లా కనిపిస్తుంది నీ హృదయంలో దేవుని ఆత్మ ఉంటేనే దేవుని వాక్యం నింపుకుంటేనే అవి కనిపిస్తూ ఉంటాయి తేటగా కాబట్టి ఈరోజు ఈ యొక్క నలుగురు దూతలు ఏ రీతిగా ఉన్నారు పోయిన రీతిగా గుర్రపు రావుతుల్లాగా ఉన్నారు తర్వాత వీళ్ళ గుణగణాలు ఎట్లా ఉన్నాయంటే పదహార వర్షంలో మనం చూస్తాను వీర గుణాలు దాని తర్వాత పదిహేడవ వర్షంలో మరియు నాకు కలిగిన దర్శనం అందు ఇలాగో చూచి ఆ గుర్రములను వాటి మీద కూర్చుని ఉన్న వారికి అంటే రెండక్కడ గుర్రములు వాటి మీద కూర్చున్న వాళ్ళు ఎందుకంటే నేను కొన్ని నెలల కూడా మనం గనించినాం గుర్రములు రౌతులు ఎప్పుడు కలిసే ఉంటాయి ఎందుకంటే అది విధానం అది గుర్రము ఒంటరిగా అర్థం లేదు కాబట్టి గుర్రము అన్నప్పుడు అది మనుషుని తొక్కేది అంటే తేళ్లకి సాదృశ్యమైనది దాని అది ఒక గుంపుకు సంబంధించింది అట్లనే వాటి మీద సవారీ చేసే వాటి లీడర్స్ వాళ్ళు కాబట్టి ఆ సవారీ చేసే వాళ్ళు మరి ఒక గుంపు అది ఒక రకమైన మతపరమైన గుంపు ఆ అన్ని గుంపులలో హయ్యర్ పొజిషన్స్ లో ఉండే గుంపు ఇది ఈ సవారీ చేసేవాళ్ళు అంటే లీడర్స్ అన్నట్టు వీళ్ళు అంటే ఒక రకమైన రిలీజియస్ ఫ్రీస్ సత్యం సగం అబద్ధము లేక మూసంతో గుడిన సేవ జీవితంలో ఉన్న సేవకులు వీళ్ళందరు కాబట్టి వీళ్ళు గుర్రాన్ని కంట్రోల్ చేసే లేక గుర్రం అంటే మీరు బాగా అర్థం చేసుకుంటారు అది తొగిసలాడైతే అది పరిగెత్తేది కాబట్టి ఈ లోకం మీదకి పడిగేత్తది కాబట్టి ఏ రీతిగా లోకం అంటే లోకం అన్నప్పుడు మతపరమైన క్రైస్తవుల సాధించము క్రైస్తవుల మీద శ్రమ క్రైస్తవులని హింసించడం కొరకు బయలుదేరిన గుర్రాలని కూడా మనం చూసిన వాక్యం ఎక్కడ చూసినాము ఇక్కడే చూసినాము మా వాక్యాన్ని వాక్యంతోనే పోల్చుకొని చూస్తున్నాం కానీ ఈరోజు పది పదిహేడవ వర్షంలో ఏం చూస్తున్నాం అంటే ఈ గుర్రపు రావుతుల గుణగణాలు ఎట్లా ఉన్నాయి లేక వాళ్ళ వాళ్ళ గుర్తింపులు ఏదైతే ఉన్నాయి ఆ గుర్రములను వాటి మీద కూర్చుని వారిని వారికి మొదటిదిగా నిప్పు వలే ఎరుపు వర్ణము మీరు లెక్క మీరు ఎక్కడ రాసుకుంటారేమో రాసుకోండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ గుర్రపు రౌతులకి ఏముంది అంటే కనిపించండి వాళ్ళ బాహాటంగా కనిపించండి ఏంటంటే నిప్పు ఎర్రని ది ఒక వస్తువు ఉంది అది ఏదో మీకు వారి ఫస్ట్ గురగణం ఏంటంటే నిప్పు ఎరుపు కాబట్టి నిప్పు ఎరుపు అన్నప్పుడు డైరెక్ట్ గా అర్థం చేసుకుంటాం అది నీ ఓన్ నాలెడ్జ్ ఉపయోగించడానికి వీల్లేదు అందుకే మనం ఏం చేయాలంటే జేమ్ నంబర్స్ లేకుంటే కాన్ఫాడెన్స్ బైబుల్ డిక్షనరీస్ లో చూసినప్పుడు ఈ నిప్పు అన్నప్పుడు ఏంది ఎరుపు అన్నప్పుడు దేనికి సంబంధించింది అనేది మనం అర్థం చేసుకోగలం వాటికి సంబంధించి నేను రాసుకున్న కొన్ని నెంబర్స్ జేమ్ నంబర్స్ వాటి డిక్షనరీ మీనింగ్స్ కూడా రాసుకున్నాను ఈరోజు కాబట్టి వీళ్ళ గుణగణాలు ఎట్లా ఉంటాయన్నట్టు చూపిస్తున్నాడు దేవుడు మరి ఫస్ట్ పాయింట్ ఏమని మీరు బాధ్యత అది చూడడం వీళ్ళని వీళ్ళు ఎవరు ఏ రీతి ఉంటారు అన్నప్పుడు ఆల్రెడీ త్రీ క్యాటరీస్ మనం చూసినాము ఈరోజు ఏం చూసినామంటే వాళ్ళు ధరించుకున్న వస్తువులు ఎట్టున్నాయి వారు ధరించుకున్న వస్తువులలో వస్తువులు ఎట్లున్నాయంటే ఫస్ట్ది నిప్పు మరియు ఎరుపు కలిగినది అని కదా నిప్పు వలె వర్ణము వర్ణం అంటే కలర్ వర్ణం అంటే కలర్ డిస్క్రిప్షన్ నిప్పు ఎర్రని రంగు అనేది పాయింట్ దాని తర్వాత నీలవర్ణము నీలవర్ణం అంటే బ్లూ ్లూ కలర్ అని అర్థం ఒకటేమో అగ్ని వలె ఉంది నిప్పు వలె ఉంది అది ఏ ఉంది నిప్పు అంటే సాధారణంగా అగ్ని చూస్తే దాంట్లో ఆరెంజ్ రెడ్ కలిసి ఉంటాయి కదా మనం కట్టెలు వెలిగించినప్పుడు కూడా ఆ మంట వస్తున్నప్పుడు ఆ మంటలో మనకి ఒక రకమైన యెల్లోష్ ఆరెంజ్ కలర్ ఉంటుంది అది ఇంకొక రీతిగా రెడ్ కలర్ ఉంటుంది అగ్ని కాబట్టి అగ్ని కంపారిజన్స్ చూపిస్తుండ రెండు కలర్స్ ఇమీడి ఉన్నాయనేది అది ఏ రీతిగా ఉంది నిప్పు లేదే నిప్పు ఎరుపు అనే ఉంది అని చెప్తున్నాను దాని తర్వాత నీలవర్ణము దాని తర్వాత గంధక వర్ణం గంధక వర్ణం అంటే ఇంగ్లీష్లో లో స్టోన్ అని లేక సల్ఫర్ ఫైర్ అని కూడా అంటారు దాన్ని సల్ఫర్ అంటే మీకు తెలుసు దాన్ని ఏమంటారు సల్ఫర్ని తెలుగులా గంధకమే సల్ఫర్ని గంధకమే అంటారు కాబట్టి గంధకము అంటే పాయింట్ అర్థం చేసుకోండి ఫస్ట్ ఏది నిప్పు అరుపు రెండవది నీలవర్ణము దాని తర్వాత గంధక వర్ణం ఇంగ్లీష్లో ఏముందంటే ఫైర్ యాజ్ రెడ్ దాని తర్వాత బ్లూ కలర్ దాని తర్వాత బ్రీమ్స్టోన్ బ్రీమ్స్టోన్ అంటే గంధక వర్ణము గ సల్ఫర్ సల్ఫరిక్ మన సునమా గోబర మీద బట్ట తీసుకుంటారు అగ్ని అగ్ని గంధకములు గంధక అంటే అగ్ని చూడండి ఇక్కడ కనిపిస్తుంది మనకు యాక్చువల్గా స్టార్టింగ్ ఏమో అగ్నితో స్టార్ట్ అయింది గంధకంతో ఎండ్ అవుతుంది వాళ్ళ గుణగణం లేక వాళ్ళకి కనిపించేది సరే ఏంటి చూడండి మరోసారి పదిహేడు వర్షంలో నిప్పువలే ఎర్పు వర్ణము నీల గంధక వర్ణముల మైమరువులు ఉండేను అది ఈ గుర్రపు రావుతులకి వీళ్ళకి ఏమున్నాయి అంటే మైమరువులు ఉన్నాయట మైమరువులు అంటే ఇంగ్లీష్ లో బ్రెస్ప్లేట్స్ అంటారు బ్రెస్ప్లేట్ అంటే చాతి భాగం కవర్ కవర్ చేసుకుంటే కవచం యుద్ధానికి పోతే కవచం వేసుకుంటారు కదా ఈ రౌతులు ఛాతీ భాగంలో కవచం వేసుకున్నారు ఆ కవచపు రంగు ఆ రీతికి ఉంది ఏ రీతి ఉంది కవచపు రంగు ఒకటేమో ఒక దిక్కేమో అది నిపువలే ఎరుపు వర్ణము రెండవది నీల మూడవది గంధక వర్ణం గంధక వర్ణం అంటే ఎటుంటుందంటే ఎల్లో ఫైర్ అది కూడా గంధకం అంటే సల్ఫర్ సల్ఫర్ అంటే మన అటమ్ంసాలు వాడతారు అది మన ఆటం బంసాల్లో సల్ఫర్ ఎట్లా అటమ్ బాంస్కి బత్తీ పెడతారు కదా ఆ బత్తీలో సల్ఫర్ మిక్స్ ఉంటుంది అన్నట్టు తర్వాత ఇంకొకటి ఏముంటుందంటే ఆ నలుపు ఉంటుంది కదా నల్లది మీకు ఆ బీకి నల్ల నలుపు ఒకటి ఉంటుంది పసుపు ఉంటుంది ఆ నలుపు పసుపు కలిపి దానికి పూస్తేనే మంచిగా అంటుకుంటుంది అయితే ఆ నలుపు భాగాన్ని ఏమంటారు అంటే సూర్యకారం అంటారు సల్ఫరు సూర్యకరం లేక గంధకం గంధము గంధకము సూర్యకరం కలిపితేనే అది తుస్తు మండుకుంటుంది సూర్యకారం ఎట్లుంటుంది అంటే మన ఉప్పు లాగుంటుంది సన్న పౌడరు ఉప్పు లాగుంటుంది అది ఈ గంధకమేమో ఎల్లో కలర్ లాగుంటుంది గంధకం దేనికి సంబంధించిందంటే అది ఊరికే మండుకుంటుంది ఆ రెండింటిని కల్పి అట బాంబ్స్ తయారు చేస్తారు యాక్చువల్గా చిచ్చుబొడ్లు గాని ఇవన్నీ గాని సరే అంత డీటెయిల్గా మనకు అవసరం లేదు కానీ మనం ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటంటే వాటి మైమరువులు అట్లా కనిపిస్తున్నాయి ఎవరు కనిపిస్తున్నాయి దర్శనంలో యువహాను భక్తులకి కనిపిస్తున్నాయి ఈ గుర్రపు రాతులు అంటే ఈ దూతలు ఒక మనిషి గుంపు రౌతులు అంటే కదా కాబట్టి గుర్రపు రౌతులు మనుషులు వీళ్ళు వీళ్ళు ధరించుకున్న ఆ యొక్క మైమరువు అంటే బ్రెస్ప్లేట్ ఆ బ్రెస్ప్లేట్కి ఎన్ని రంగులు ఉన్నాయి ఒక దిక్కును చూస్తేనేమో అగ్నిలాగా మెరుస్తూ ఇంకొక దిక్కు చూస్తే ఎర్రగా మెరుస్తూ ఉంది దిక్కును చూస్తే నీలవర్ణం లేక బ్లూ కలర్గా మెరుస్తుంది మరి కారణం నుంచి చూస్తే అగ్ని అది గంధకంలాగా కనిపిస్తుంది అంటే ఎల్లో ఇష్ లాగా కనిపిస్తుంది అంటే ఎల్లో ఇంకేమి ఉన్నాయి ఎల్లో బ్లూ ఈ మూడు కలర్స్ మీరు ఎప్పుడన్నా నా నేను నాకు కలర్స్ అంటే చాలా ఇష్టం నేను రకరకాల కలర్స్తో స్టడీ చేసాను నేను కలర్స్తోనే నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాను కార్పొరేషన్స్ వల్ల అక్కడిక్కడ మనుషులు ఎందుకు కలర్స్ ఎందుకుంటారు అని ఆ కలర్ని బట్టి నీ గుణగణం ఏదో నేను చెప్పటం సరే ఇప్పుడు చేస్తలేనది వెనకడికి నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాను అండి పెద్ద పెద్ద కంపెనీస్ అను బిహెచ్ఎల్ పవర్ గ్రిడ్ అట్లా పెద్ద పెద్ద కంపెనీస్ జెర్సీ మిల్క్ అట్లా పెద్ద పెద్ద కంపెనీస్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాడి ఇప్పుడు నేను చేస్తాను ఎందుకంటే అవన్నీ ఓన్లీ డబ్బులు వస్తాయి కానీ దాని నుంచి గేమ్రా మస్తు డబ్బులు వస్తాయి ఆ కలర్స్తో వాళ్ళకు ఒక ఎనిమిది కలర్స్ చూపిస్తాను నేను ఫస్ట్ ఒక ఫోర్ కలర్స్ దాని కింద ఇంకొక ఫోర్ కలర్స్ నీకు ఏ కలర్ ఇష్టమో అది సెలెక్ట్ చేసుకో అని చెప్తాను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ సెకండ్ టైం కొంచెం సేపటి తర్వాత మళ్ళీ అవే కలర్స్ చూపిస్తారు ఇప్పుడు సెలెక్ట్ చేయండి అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసినాక ఆ ఎనిమిది అంటే ఎనిమిది ఏంటంటే పదహారు సార్లు కలెక్స్ కలర్ సెలెక్ట్ చేస్తారు ఆ పదహారు సార్లు చేసిన కలెక్షన్ కరెక్ట్ వాళ్ళు ఎన్నుకున్న కలర్స్కి బట్టి వాళ్ళ గుణగణలు ఏందో నేను చెప్పేటందు మీకు అర్థమవుతుందని చెప్పాడు చిలక చూస్తానని చెప్తారు చూసేట్రా జాతకం అట్లా సైన్స్లో ఉంది అన్నట్టు రంగులను బట్టి మనిషి యొక్క గుణగణం చెప్పాడు కానీ నేను చెప్పాను మీరు నన్ను ఎప్పుడు అడగద్దు అవన్నీ అర్థమవుతుందా ఆ రోజు చేసేటోను నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అది రకంగా అవన్నీ చేసినాక అందరు వచ్చి సార్ తొంభై శాతం ఇది కరెక్ట్ నా గుణగణం అని చెప్పేటవాళ్ళు వాళ్ళు నేనేమో ఖుషి నేను ఎంతో సాధించిన చెప్పుకోవడం నాకు తృప్తి కానీ అవన్నీ మోసంతో కూడా నేను ఎందుకు వాటి గురించి చెప్తున్నా అంటే ప్రభు మనకి బైబిల్ చూపిస్తుంటు కలర్స్ సంబంధించింది ఈ కలర్స్ ఒక గుణగాన్ని సూచిస్తున్నాయి అవి ఎంతమరకు కరెక్ట్ అనేది మనం అర్థం చేసుకోవడం కాదు అయినా జ్ఞానం ప్రకారంగా వాటిని చూడాలి కాబట్టి ఎప్పుడైనా చూడండి ఎరుకు నీల నీలిమ అంటే నీలవర్ణం దాని తర్వాత పసుపు అంటే గంధకం గంధకం పసుపు రూపకంగా ఉంటుంది ఓ రకంగా ఎల్లో కలర్ ఉంటుంది అది పసుపు అంటే మళ్ళా జాఫ్రాను ఎల్లో కలిస్తే కొంచెం ఎరుపు ఎల్లో కలిస్తే పసుపు పసుపు కొంచెం రెడ్గా ఉంటుంది కసరిగా పిండి పసుపు ఉంటుందా ఆ ఇంచు మించు కొంచెం ఎర్రగా ఉంటుంది పసుపు కాబట్టి ఆ మూడు రంగులు ఊహించుకోండి ఎప్పుడన్నా కలిపితే అవుతుంది కలిపితే ఉదాహరణకి ఎల్లో గ్రీన్ అవుతుంది మీరు ఎప్పుడైనా చూసింద్రా కలిపి ఇంటికి స్కెచ్ పెన్లు ఉంటాయి కదా స్కెచ్ పెన్నులు తీసుకోండి ఎల్లో బ్లూ కలపండి అది రెడ్ బ్లూ కలిపి చూడండి ఇటీవనాక ఆ పిల్లల స్కెచ్లు ఉంటుంది మీ పిల్లలు చిన్నపిల్లల స్కెచ్ బ్లూ రెడ్ కలిపితేమవుతుంది కాదు ఇంకో కలర్స్ అదే సృష్టి ఆయన ఒక సృష్టి అది ఈ సృష్టిలో ఏడు కలర్లే आ वर्ष धन चूं वर्षों रेन बो सी पे अं फस्ट कलरवर कस्ट कलर वैलैट अंत यह सृष्टि फस्ट कलर वैलैटे अर्थवी अं देवड़े प्रकृति सहसा मन चूप रेड अड्ड ब्लू कल वैलैट అర్థమవుతుందా అంటే కొంచెం సైంటిఫిక్గా ఉంటుంది కానీ మనకు అంత అవసరం లేదు సైంటిఫిక్గా అది సైన్స్ సైంటిఫిక్ కంటే ఎంతో ఉన్నతుడు మన ప్రభుడు సైన్స్ కంటే ఎంత ఉన్నతుడు సైన్స్ ఎందుకు పుట్టిచ్చిండు అంటే మన ప్రభు సృష్టిని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం వరకు సైన్స్ ఇచ్చిండు కానీ ప్రభు కంటే గొప్పది కాదు సైన్స్ అర్థం మనం అర్థం చేసుకోవడం కాబట్టి ఎల్లో బ్లూ రెడ్ కలిస్తే పర్పుల్ కలర్ అవుతుంది పర్పుల్ కలర్ అంటే వంకాయ రంగు ఉంటుంది వంకాయ రంగుని పర్పుల్ కలర్ అంటారు ఓ రకంగా వైలెట్ ఓ రకంగా బ్లూ ఓ రకంగా రెడ్ మిక్స్చర్ దాన్ని పర్పుల్ కలర్ అంటారు కాబట్టి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఈ యొక్క రౌతులు వారు ధరించిన దుస్తులు ఎట్లా ఉన్నాయో చెప్తున్నాడు ఇది చివరి వరకు మనం ఇంత ము ఇరవై వరకు చూస్తాం వీళ్ళ గురించి అందుకే నేను మీకు చెప్పిన ఆరవ బూరకు సంబంధించిన బోధ చాలా డీటెయిల్గా ఉంటుంది ఎన్ని గంటలు పోతుందో నాకు తెలియదు ఆల్రెడీ ఇది థర్టీన్త్ అవర్ చాలా మందికి ఓపిక ఉండదు నాకు తెలుసు ఎందుకంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పిన మన దగ్గరకు వచ్చే బోధలో చాలా మందికి అంత ఓపిక ఉండదు మార్తకి మరియాకి తేడా అదే కూడా క్రిస్టియనే మరియా కూడా క్రిస్టియనే ప్రభుని వెంబడించిన కానీ మార్త ఏం చేస్తుంది మెకానికల్ క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడు వంట ఉంటుంది ఎవరైనా సేవకులు వస్తే సేవకులకి వంట వండి తినిపించాలనుకుంటుంది సేవకులకు కూడా మారుతా అంటే ఇష్టమే నాకు తినిపిస్తుంది అవును సేవకులకు అతిథే ఇయర్ మంచిది కదా బ్రదర్ అని మళ్ళీ సేవకులే సమర్థించుకుంటారు కానీ మనం అట్లా కాదు మనం ఉల్టా తినిపించే సేవకులం అదే తేడా మనకి ఇతర సేవకులకు సేవకులు కాంగ్రిగేషన్ మీద ఆధారపడతారు వాళ్ళ వాళ్ళని వాళ్ళ మీద అంటే ఒక రకంగా వాళ్ళ నుంచి ఆశిస్తా ఉంటారు మనము కాంగ్రిగేషన్ నుంచి ఆశించే సేవకులం కాదు కాంగ్రిగేషన్ కి ఉల్టా ఇచ్చే సేవకులం అది నువ్వు తీర్మానించుకోవాలా నీ పౌలు సేవ అదే పౌలు అంటాడు నేను ఎవరి మీద ఆధారపడలేదు ఎవరికి భారంగా ఉండలేదు అంటాడు కానుకలు ఇస్తారు వాడి ఇష్టంతో కానుక కానీ బలవంతం మీద మనం తీసుకొని కానుకలు చెప్తాం కూడా మీ కానుక నేను వాడాను అని కూడా చెప్తాం మీ కానుక ఇంకొకరికి వెళ్తుంది ఏదో రూపాకంగా ఏదో సేవకునికి వాడికి అవసరం ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది లేకుంటే ఇక్కడ ఏదైనా ఖర్చుకి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మీ కానుకలో ఒక పైసా మేము పెట్రోల్ కూడా ఎందుకంటే మన పెట్రోల్ మనమే వాడుకుంటాం మన సంపాదనలకెళ్లే పెట్రోల్ పోసుకుంటాం ఎందుకంటే మనకి ఆల్రెడీ వేరే జీవనోపాధి ఉంది ఆ పాస్త లేదు కాబట్టి వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు కాదా అని లూకాసార్తలో వాక్యం ఉంది కాబట్టి వాళ్ళు ఆ రీతిగా జస్టిఫికేషన్ చేసుకుంటారు దశమ భాగంలో అవన్నీ కానీ దశమ భాగంలో ఎందుకు ఉండాలా నా మందిరంలో ఆహారం కొరకు కానీ నీళ్ళ పెట్టడం కొరకు కాదు వాక్యం నా మందిరంలో ఆహారమా ఉండాలంటే మళ్ళీ గ్రంథంలో చూస్తాం దశమభాగం తీసుకుంటాం అన్నాడు కానీ ఈ రోజు మందిరంలో ఏంది ఆహారము నిజమైన బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కాదు కదా మందిరంలో ఆహారం అంటే దీవిని వాక్యమే జీవవాక్యం మరి దీనికి దానికి కరెక్షన్ ఏముంది దశమభాగం అర్థమవుతుందా చర్చెస్ అంత బిజినెస్ గా ఎందుకు తయారైనాయంటే ఈ వాక్యాన్ని మార్చిపోయారు వాళ్ళు ప్రకృతి సహజంగా చేస్తున్నారు పాతవి గతించిన ఎదుగు సమస్తం కృతమే అని పౌలు జ్ఞాపకం చేస్తున్నా కూడా వాళ్ళు తిరిగి పాత వాటిని తీసుకొచ్చి అపవిత్రతలో పడిపోతున్నారు యాచకులు అందరూ ఎందుకు పాపంలో పడిపోతున్నారు అంటే వాళ్ళు పాత నిబంధన కాలకు విధానాలన్నిటి తీసుకొచ్చుకుంటున్నారు ఆరాధనకి ఆరాధనకి సంగంలోనికి అందుకు మనకి ఆ గుణగణలు ఉండద్దు నువ్వు కూడా సేవకుండే నువ్వు కూడా సేవకురాలుగా కాబట్టి నీకు అటువంటి ఉండదు ఎందుకంటే పాత వాటిని తిరిగి రప్పిస్తే నువ్వు ధర్మశాస్త్రానికి క్రిందికి ఆటోమేటిక్ గా ధర్మశాస్త్రానికి నువ్వు బానిసైపోతావు కానీ మనం బానిసత్వం నుంచి మనకి విడుదల కల్పించిడు ప్రభు ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రం నిర్వర్తించుడు ఆయన మరణం ద్వారా పాపంని భరించి ఈ లోకానికి సంపూర్ణమైన విడుదల కల్పించిండు ఆయన మరణ భూస్థాపన పునరుదం ద్వారా కాబట్టి నువ్వు తిరిగి బానిస కావడానికి వీల్లేదు అందుకే నువ్వు అందులో ఉన్నావు ధర్మశాస్త్రం లోపల నువ్వు మతపరమైన క్రైస్తవులు లేక ఇస్రాయల్ దేశంలో ఉన్న యూదులు ఈ రోజు ఇంకా ధర్మశాస్త్రానికి ఉన్నారు కానీ మనం మటుకు అంత దాని నుంచి విడుదల పొంది స్వతంత్రులుగా అయిన దాసలం కాదు ఇప్పుడు మనం దాసులం కాదు మనం దత్తపుత్ర ఆత్మ కలిగిన వాళ్ళము దాని తర్వాత ఆయన బిడలుగా తయారు చేయబడ్డ వాళ్ళం ఆయన ఆత్మ కాబట్టి మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం తిరిగి పాత తీసుకొని రావద్దు నీకు ఒక తదే సేవలం ఎవరైనా సేవలు ఇవన్నీ అర్థం చేసుకుంటాము ఇవన్నీ ప్రకటిస్తూ ఉంటాము తిరిగి మళ్ళా బానిసైపోతూ ఉంటాం అందుకే మనము ఆర్గనైజ్డ్ చర్చ్ స్థాపించలేదు ఆర్గనైజ్డ్ చర్చ్ పెడితే ఆటోమేటిక్ గా నువ్వు బానిసం అవుతావు ఎందుకంటే చర్చ్ ఒక మృగంలాగా తయారైపోతుంది దానికి నువ్వు బానిసం అయిపోతున్నావు ఇది చేయాలా అది చేయాలా ఈ సిస్టమ్ ఆ సిస్టమ్ ఆ రూల్ ఈ రూల్ అవన్నీ నువ్వు బానిసలాగా చేస్తాయి వాటి రూల్స్ కి నువ్వు బానిసం అవుతావు స్వాతంత్రం ఉండదు నీ పండగోషం ఇది పెట్టాలా బ్రదర్ దాని అది పెట్టాలా బ్రదర్ నువ్వు ఇక్కడ పెట్టాలా బ్రదర్ దాని మీద సిల్వ పెట్టాలా బ్రదర్ దీన్ని ఇట్లా అంకరించాలా బ్రదర్ దీన్ని అట్లా దాట్లేదు అంత బానిసత్వం అని కండిషన్స్ ఇందులో స్వాతంత్రం ఉంది వాక్యంలో పర్శుధాత్మలో నీకు స్వాతంత్రం ఉంటుంది కదా కాబట్టి వీళ్ళంతా బానిసత్వంలో ఉన్న వాళ్ళు ఈ దూతలు దాని తర్వాత ఆ దూతల సహవాసంలో ఉన్న వాళ్ళు కూడా బానిసులే దూతలకి బానుసులు వీళ్ళు ఆ రీతిగా కాబట్టి మాస్టర్స్ లాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు గుర్రప్లవర్ గుర్రాల మీద సవారి చేస్తూ వాళ్ళు మాస్టర్స్ లాగా ఎక్కడ పడితే పరిగెత్తిస్తున్నారు గుర్రాలు వీళ్ళ మాటలు అంటే అమ్మో ఈయన ఫాస్త్రదర్ ఈయన యాజకుడు బ్రదర్ ఈయన మాట నేను వినాలా అనేసి గుర్రాలు కూడా ఆ యొక్క రౌతులకి వింటా ఉంటాయి అవన్నీ మనం డీటెయిల్ గా చూసినాం చాలాసార్లు కానీ ఈ రౌతులు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు తరించుకున్న బ్రెస్ప్లేట్స్ లేక ఏ మైమరువు అంటారు మైమరువు ఏ రీతిగా ఉందంటే దానికి రంగులు ఉన్నాయి ఒకటేమో అగ్ని ఎరుపు వర్ణము అగ్ని మరియు ఎరుపు వర్ణము రెండవది నీలవర్ణము మూడవది గంధక వర్ణము ఈ వర్ణాలు కలిసే ఉన్నాయని చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే ఒక్కొక్క వర్ణానికి సంబంధించిన ఆత్మీయ సత్యం గ్రహించాలా అది ఎవరు చూపించాలా ప్రభుత్వ మనం ఎవరు చూపించరు కాబట్టి వాటిని అర్థం చేసుకోనికి మనం ప్రయత్నిస్తాం దానికంటే ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాత కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాము చాలామంది ఈ యొక్క మైమర్వులు ధరించుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం మోసేనే ఆగే యాజకుడు అనేవాడు మైమరువులు ధరించుకోవాలనేసి కదా కాబట్టి ఒకసారి వెళ్ళండి నిర్గమకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం నిర్గామాకాండము నిర్గమకాఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము చూడండి మరియు చిత్రకారుని పనిగా చిత్రకారు ఆర్టిస్ట్ బొమ్మలేసేవాడు చిత్రకారుని పనిగా న్యాయ విదాన పథకము చేయవలను ఏ ఫోదు పని దాని చేయవలను దాని తర్వాత బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోను పేనిన సన్న నారతోను దాని చేయవలను అది మడిమ నుండి చచ్చౌకంగా ఉండవలను అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలదై ఉండవలను దానిలో నాలుగు పంక్తుల రత్నంలు ఉండునట్లు రత్నంలో జవలను చేవలను సరే దాని తర్వాత అన్ని రంగుల గురించి అక్కడ రత్నాల గురించి రాయబడింది కదా ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ వాక్యము మోర్షికి ప్రభు జ్ఞాపకం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే యాజకుడు ఎట్లా కనిపించాలని యాచకుడు ఎట్లా కనిపించాలంటే వాడు యాజకుడు అనే వాడు ఎట్టుంటాడు వాడు ఒక అంగి నిలువు అంగి వేసుకుంటాడు అంగి దాని తర్వాత వాడి మెడ నుంచి నడుం వరకు ఏ పోదును ధరించుకుంటారు ఏ పోదు అంటే ఎట్లుంటుంది తెలుసా ఇప్పుడు మీరు ఇందాక చూసినట్టు బ్రెస్ప్లేట్ అంటే ఇట్లా కట్టుకుంటారు కదా ఇట్లా కట్టుకుంటారు బ్రెస్ప్లేట్ ఏ పోదు అంటే మీరు చూసినప్పుడు ఇక్కడ పాస్టర్స్ని కూడా ఎక్కడ తెల్లని వస్త్రాన్ని వేసుకున్నప్పుడు వాళ్ళు మెడ మీద నుంచి దించేసుకుంటారు చూసేస్తారు ఎప్పుడన్నా కలర్ఫుల్గా ఉంటుంది అది పర్పుల్ కలర్ అని ఉంటుంది లేక రెడ్ అని ఉంటుంది క్రిమ్సన్ కలర్ అంటే ఒక రకమైన డార్క్ బ్రౌన్ రెడ్ కలర్లు ఉంటాయి అవి ఇట్లా మెడ నుంచి కిందికి దిగి ఉంటాయి వాటి మీద సిల్వలు వాటి మీద ఇంకేదో ఉంటాయి గంటలని ఉంటాయి సిల్వలు ఉంటాయి దాన్ని ఏ పోదు అంటారు అర్థమవుతుంది అంటే ఒక రకంగా బ్రెస్ప్లేట్ లాగా ఇట్లా ధరించినట్లాగా అంటే మైమారుగు లాగుంటుంది ఏ పోదు అన్నట్టు కూడా మైమరుగుతోనే పోల్చబడింది అయితే ఈ ఏ ఏ రీతిగా ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నది రంగుల రోజు అర్థమవుతుంది మీరు మీరు చెప్పేది ఏమి చూడండి మరోసారి అర్థమైందా నీలం నీలం ఉందండా ధూమ్రం ఉంది రక్తవర్ణముంది రక్తవర్ణం అంటే ఎరుపు కదా నీలం అంటే బ్లూ ధూమ్రవర్ణము ఎల్లోష్ ఎల్లోష్ అది ఎల్లో కలర్ కాబట్టి ఇక్కడ మనకు అవి చూస్తున్నాం ఆ ఏపోదు మీద ఆ రంగులు ఉంటాయి అంటే ఇక్కడ మీరు ఏం చూస్తారంటే ఒక యాచకుడు అనేవాడు అది ధరించుకోవాలా అని మోసకి దేవుడు చెప్తుంటే మోసే యాజకులకు ఆజ్ఞాపిస్తుంటే మీరు ఇట్లా తయారు కావాలనేసి కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎవరనేది ఈ గుర్రాలు ఈ రావతులు ఎవరనేది ఓ రకంగా యాజకులు ఓ సేవకులు ఓ దేవుని కొరకు సమర్పించబడ్డవారు కానీ వాళ్ళు చేసిన పని ఏంది చాలా కష్టం ఇది అర్థం చేసుకోవడం కష్టము చెప్పడం కూడా మరి కష్టం అందుకే వీటిని మనం బాహతంగా చెప్పాం బయట ఒకటి నీ బాధ్యత ఏంటంటే నేను చూసినట్లు మీరు చూడగలుగుతున్నారా నేం చూస్తుంది కరెక్టా కాదా అని పరిశీలించే బాధ్యత మీది అర్థమవుతుందా అపోకరణలో మనం చూస్తాము బిర్యానుల సంగతి కూడా అంతే కదా వాళ్ళు ఏం చేస్తారు ఎవరైనా పాస్టర్స్ ఎవరైనా సేవకులు వాక్యం చెప్పినప్పుడు ఈ పాస్టర్ చెప్తున్న వాక్యము బైబుల్లో ఉందా లేదా కరెక్ట్గా ఉందా లేదా పరిశీలిస్తున్నారు వాళ్ళు పరిశీలించినాకనే ఆ పాస్టర్ చెప్తున్న వాక్యాన్ని స్వీకరించిన వాళ్ళు అందుకే బిర్యాన్లు కనులు సాక్ష్యం పొందింది మీరైతే దేవుని దృష్టిలో అటువంటి సాక్ష్యం పొందాలంటే ఈ వింటున్న వాక్యాలు ప్రభు నుంచి కలిగిందా లేదనేది పరిశీలించే బాధ్యత లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా మోసగించచ్చు నేను నా స్థానంలో ఉంటే నేను కూడా మేము మోసగించవచ్చు కానీ నీ బాధ్యత ఏంది నేను మోసంతో కూడిన వాడిని కాదా అనేది మీ బాధ్యత పరిశీలించుకోవడం బ్లైండ్గా వినేసి వెళ్ళిపోయేది కాదు ఇది సీమా నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన ఇది ఒక పెద్ద గుంపు పెద్ద గుంపు నుంచి చిన్న గుంపు మిగిలిపోయింది మూడు మందికి మోర్ దాన్ త్రీ పీపుల్ వినేటోళ్ళు ఇక్కడ వాక్యం ఈ ఈ వాక్యాన్ని త్రీ పీపుల్ నుంచి థర్టీకి దిగిపోయింది అంటే ఓన్లీ 10% పర్సెంట్ మిగిలిపోయింది ఆ టెన్లో ఇప్పుడు మీరే ఉన్నారు టెన్లో మీరే ఉన్నారు గవర్నమెంట్ నాకు తెలుసు మీలో కూడా ఎంతమంది ఉన్నారు వెరీ వెరీ రీసెంట్గా కూడా పోయిన వాళ్ళు ఉన్నారు ఇతరు గుసి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడారు ఎందుకు మాట్లాడను మీకు తెలుసు ఆయన అనుగ్రహం ఉన్న వాళ్ళనే వీటిని చూడగలరు ఎందుకు ఆయన లేరు ఆయన అనుగ్రహంలో ఉండాలంటే ఏం చేయాల చెప్పండి శిష్యులతో మాట్లాడతాడు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినారు మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు శిష్యులేమడం ఎక్కడికి వెళ్ళగలం సమస్తము మీరే సమస్తం మీలోనే ఉంటే మేము ఎక్కడికి వెళ్ళగలం అర్థమవుతుంది ఎప్పుడు ఎందుకు వెళ్ళలేము మనం అంటే సమస్తము ఇందులో ఉంది బయట లేదు వాళ్ళంతా బయట చూసుకుంటే చాలా మంది మందరికి ఎందు తప్పిపోయారు అంటే బయట చేసి ఏదైనా ఒక చేదువేరు వాళ్ళ హృదయం నాకుకుంటే ఆ చేదువేరు మొత్తం తరలిచారి కాలం వరకు వాళ్ళని చేదుగా మార్చేస్తుంది అట్లా చేదుగా మార్చబడ్డ వాడిని మార్చడం చాలా కష్టం ఆ పాయిజన్ అంతా పోవాలా వాళ్ళకే ఎట్లా పోవాలా పాయిజన్ చెప్పండి మీకు తెలుసు ఎలిషా కాలంలో జరిగింది ఇది ఏలి కాలంలో జరిగింద ఎలిషా కాలంలో జరిగింది కరువు కాలంలో అంటే వాక్యం దొరకని కాలం కరువు కాలం అంటే వాక్యం దొరకని కాలం వాడి కరువుతో సస్తున్నారు అక్కడ ఆహారం లేదు అయితే ఒక పని వాడు ఒక సేవకుడు ఏం చేసిండు తోటలను పోయి రకరకాల ఆకులు కోసుకొచ్చిండు తెలియక అంటే బాగా అర్థం ఏ ఆకు తినాలో తెలియదు వాడికా ఆకలి ఆ కరువు కాలంలో అట్లుంటుంది పరిస్థితి ఏది తినాలో కూడా తెలియదు యూనివర్సిటీ జరుగుతుంది అదే క్రైస్తవ జీవితంలో నేను చెప్తున్నాను ఎందుకు క్రిస్టియన్స్కి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు ఏం తింటున్నా వాళ్ళకి తెలియదు ఫిజికల్ లెవెల్లో చెప్తుంది నేను యాక్చువల్గా నేను స్పిరిచువల్ ఇంకా వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళు తినే ఆహారం అంత చాలా పాయిజనస్ ఆహారం వాళ్ళు ఫుల్ కార్బోహైడ్రేట్స్ తింటారు ఈ శరీరము కార్బోహైడ్రేట్స్ కూడా తయారు చేయబడిన దేవుడు అందుకే మొదట ఇస్తాను నేను మీకు కూర మొక్కలను నాకు ఆహారంగా ఇచ్చి తినట్టాడు ఆహారంగా ఇచ్చి మీరు అవి విడిచిపెట్టి ఇంకేందేదో తినేస్తున్నారు అందుకు ఆరోగ్య అనారోగ్య పాలవుతున్నారు ఆయనని బ్లేమ్ చేయడానికి వీల్లేదు ప్రభావ నాకు ఎందుకు ప్రావా ఈ రోగం ఒక పాస్తారు చాలా కాలం కిందట సేవ చేస్తూ స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు నేను తప్పు మాట్లాడుతున్నాను పాస్టర్ గురించి ఎందుకు అవి విషయాలు మాట్లాడుతున్నా మీరు అర్థం చేసుకునే ప్రయత్నించండి ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం ఇక్కడ ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం కానీ ప్రకృతి సహచర్యంలో ఎందుకంటే తయారవుతున్నాడు సత్యం అర్థం చేసుకుంటే నువ్వు వాళ్ళలాగా ఉండొద్దు ఎందుకంటే కొరితెల రాష్ట్రపతిలో ప్రభువాన్ని చూపించి వారికి దృష్టాంతాలు జరిగి పాత కాలంలో యుగాంతం మీకు బుద్ధి కలగడం కోరికి ఇవి వాక్యాలు కాబట్టి ఆ పాస్తారు ఒక థర్టీ ఇయర్స్ క్రితము పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నప్పుడు నేను విన్నాను ఐ హ్యావ్ నో డౌట్ ఇంగ్లీష్ చెప్పిండు నాకు ఎటువంటి అనుమానం లేదు ఎటువంటి రోగమైన స్వస్థపరచబడాల్సిందే ఈలో ఈ ప్రార్థన నేను ప్రార్థన చేస్తే అని అంత విశ్వాసంతో చెప్పిన పాస్టర్ ఆయన డయాబెటిక్ అయిపోయి హార్ట్ అటాక్తో చనిపోయింది అప్పుడు మనం అనుకోలే అదే అదే ప్లేస్లో నువ్వు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నప్పుడు ఈ పాస్టర్ అబద్ధికుడు కదా అని చెప్ప కానీ మనం చెప్పమట్ల ఎందుకంటే ఆ పాస్టర్ ఒక దశలో ఆత్మీయ లేయర్ లో ఫంక్షన్ అయిండు సేవా కాలము ఆరంభించిన కాలంలో ఆత్మ తీవ్రత కలిగి సువార్తను ప్రకటించి ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఎంతోమంది స్వస్థతలు పొందిండ్రు కానీ ఆయన తెలుసుకునే విధానం ఏంటంటే శరీర నియమం కూడా ఉంది ఈ శరీరానికి ఏమి పోషించాలా అనేది కూడా నీకు తెలవాలా తెలియకపోతే నువ్వు ఆయనని ఆయన నువ్వు ఆయన గురించి తప్పకుండా కాబట్టి ఈ శరీరము నేను చెప్పినా మీ పిండి పదార్థాల కొరకు తయారు చేయబడలేదు కాబట్టి పిండి పదార్థాలు మీరు తినకుండా ఉండండి ఎంతకాలమైన మీరు ఎంగగా ఉంటారు ఎంతకాలమైనా మీరు చురుకు చురుకుగా ఉండగలరు పిండి పదార్థాలు తిన్నారంటే ఫినిష్ మీ హెల్త్ అన్ని కొలాప్స్ అవుతాయి ఎందుకంటే మీ బాడీ ఇన్సులిన్ రెసిస్టెంట్గా తయారవుతుంది కొంతకాలం లేక కార్బోహైడ్రేట్ రెసిస్టెంట్గా తయారవుతుంది నేను ఇప్పుడు కాదు ఇప్పుడు చాలామంది అంటే బ్రదర్ మీకు కాదరవల్లి తెలుసా మీకు వీరమాచర్ తెలుసా మీకు ఆయన తెలుసా అయిన తెలుసా అంటే వాళ్ళకంటే పది సంవత్సరాల ముందే భగవాన్ని చూపించింది ఈ ఈ విషయాలు టెన్ ఇయర్స్ అగోనే మనం ఇవి చెప్తున్నాం అంటే ఫస్ట్ మనకి బయలుపరిచినాకైనా ఈ లోకానికి బయలుపరిచినాడు దేవుడు అది నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే మనకు ఎందుకంటే ఆయన ప్రేమించే వాళ్ళకి తప్ప ఎవరు చూపిస్తాడు ఇవన్నీ మనం వీటిని ప్రకటిస్తున్నాము కానీ స్వీకరించే స్వీకరిస్తారు స్వీకరించిన వాళ్ళు స్వీకరిస్తారు అనుమానించి విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకే మనం చూస్తూ ఉంటాము ఏషా గ్రంథం ఇక్కడ యాభై అధ్యాయమా ఆరవై అధ్యాయంలో మేము చెప్పే సమాచారం ఎవడు వింటున్నాడు ఎవడు స్వీకరిస్తున్నాడు అంతేనా స్వీకరించే వారు స్వీకరిస్తారు అందరు స్వీకరించారు ఆయన వాక్యం చెప్తే కూడా మన ప్రభు కాలంలో అనేకులు వాక్యం వినారు కొందరు నొచ్చుకున్నారు కొందరు స్వీకరించారు కొందరు వెళ్ళిపోయినారు ఆ రోజు జరుగుతుంది అదే పౌరు చెప్పినప్పుడు కూడా అంతే చెప్పిండు అందుకే చెప్పిండు మీరు ఏ పట్టానికి సువార్త ప్రకటిస్తారో వాళ్ళు మీరు స్వీకరిస్తే వారి మీద ఆసనం వస్తుంది వాళ్ళు మిమ్మల్ని స్వీకరించలేదే మీ పాద దూలక్కడ తుడిచివేసి రండి అన్నట్టు అన్నడా లేదా అంతే స్వీకరించే వారికి ఇది అద్భుతాలు స్వీకరించని వారికి రాదు నేనేదో ద్వేషంతో చెప్తలేను ఈ సత్యం మీకు బయలుపరచబడానికి వరకు ప్రయాసపడుతున్నాను ఇవన్నీ బయలుపరచబడేది ఒక తెగవారికే ఆ తెగవారు ఆయన వచ్చేంతవరకు ఉంటారు అంటే మనమని కాదు ఆ తెగవాళ్ళు ఎవరంటే ఇట్లా సత్యాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవించే వాళ్ళు ఆయన వచ్చేవారు ఉంటారు కాబట్టి ఇక్కడ మనం చూసిన ఏంటంటే నిర్గమకాలంలో చూసిన విధానంగా యాజపుడు ఆ ఏ పోతుని ధరించుకోవాలా లేక బ్రెస్లెట్ ధరించుకోవాలా ఆ బ్రెస్లెట్ మీద ఈ రంగులు ఉంటాయి సరే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే రంగులలో పర్పుల్ లేక వైలెట్ అనేది ఫస్ట్ రంగు కాబట్టి అది దైవికమైన రంగు అని అర్థం అందుకే ఈ పాత నిబంధన కాలంలో యాచకులందరూ పర్పుల్ డ్రెస్ వేసుకునేటోళ్ళు లేక వంకాయ రంగు కలిగిన షర్ట్ ఇది కూడా ఒక రకంగా వంకాయ రంగు లైట్ వంకాయ రంగు అంటే నేను దైవికంగా ఉండడం కొరకు వేసుకున్నాను అనుకోకండి ఇది న్యాచురల్గా వేసుకునే రు ఇది ఒక ఎవరి నుంచి ఏం ఆశించాం మనం మన సేవ అది ఎవరికి భారంగా ఉండం ఎవరి ఒక పైస ఆశించం అది మన సేవ జీవితాం ఎందుకంటే ప్రీతికరమైన సేవ చేయడు ప్రభు ఎవడి భారము వాడే మోసుకోవాలన్నాడు పౌరు భక్తుడు ఆయన సేవ విధానం అది అది మోడల్ అసలైన సేవ మోడల్ మనం అటువల్ల కానీ ఈ ఏ పొదు ధరించుకున్న యాచకులు ఎట్లా తయారంటే గుర్రాం సేవలు చేసే టైప్గా తయారంటే ఏంటంటే వాడు అహంతో వాడు అధికారంతో పవర్ వాడికి చాలా పవర్ అవసరం వాడు చెప్పినట్లు గురాలు వినాలా వాడు చెప్పినట్టు గుర్రాలు వినాలా ఎటు బొమ్మ అటు రువ్వాలా గుర్రాలు అది అన్నట్టు వాళ్ళకి సంబంధించిన జీవితం తర్వాత ఆ రంగులకు సంబంధించిన టైం ఏమవుతుందో సార్ చెక్ చేసి చెప్పండి నాకు నైన్ అయిందా తొమ్మిది పది ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఇంకా వాక్యాన్నిసారి చూపించాను ఇంక ఎండాకాలం మీరు త్వరగా వెళ్ళిపోవాలా మనము ఎటువంటి మైమరులు ధరించుకోవాలా ఈ సర్పంలో ఎటువంటి మైమురులు ధరించుకున్నాయి అంటే అవి కనిపించేవి దైవికంగా నేను డీటెయిల్గా ఈ కలర్స్ గురించి చెప్తా వచ్చేవరం ఒక్కొక్క కలరు దీనికి సంబంధించింది బైబిల్ వాక్యం ప్రకారంగా చూపిస్తా ది బైబుల్ డిక్షనరీ వర్డ్స్ జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ నుంచి కూడా మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ప్రభు మనం చూపించండి స్ట్రాంగ్ నంబర్స్ అనే కరెక్ట్గా నియరెస్ట్ మీనింగ్స్ చూపించండి అవి సాధారణంగా ఏ చర్చలో ధ్యానించరు ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు అవి వచ్చే మనుషులకి అంతకంటే ఓపిక ఉంటుంది కింద ఒక గంట సేపు పాటలు ఒక అర్ధ గంట వాక్యం వినేసి వెళ్ళిపోవాలా అదే మతపరమైన జీవితం కానీ ఆయన వాక్యం చెప్తే మూడు రోజులు ఎట్లా తిన్నారు మనుషులు అది సముద్ర తీరంనా ఆ సముద్ర ఉరుములు శబ్దాలు ఎక్కువ ఉంటాయి అయినా కానీ ఎందుకు అంత ఓపికతో విన్నారు ఆయన వాక్యంలో అట్లాంటి ఆసక్తి పుట్టిస్తారు కానీ హాఫ్ అవర్ సండే వింటున్నారంటే వాళ్ళకి ఆసక్తి ఎక్కడుంది లేదంటే కదా ఏదో ఆచారబద్ధంగా ఏదో భయం కొద్ది చర్చకొచ్చినట్లే ఉంది కానీ తీవ్రమైన ఆసక్తితో వాక్యాన్ని విని దాన్ని నేను ఇంటికి వెళ్ళిపోయాక రాసుకోవాలా నెంబర్ వేసుకోవాలా సన్ మండే నుంచి సాటర్డే వరకు ప్రాక్టీస్ చేయాలి నా జీవితంలో నేను ఎక్కడ పోయినా ప్రాక్టీస్ చేయాలా అన్న సిస్టమ్ ఎక్కడ ఉంది చర్చలు గొప్ప చర్చ చూపించండి ప్రపంచమంతట సాటర్డే లేక సాటర్డే కానీ సండే మార్నింగ్ కానీ పాస్టర్ అడగల పోయిన వారము మీరు విన్న వాక్యం ఎంతమంది ప్రాక్టీస్ చేసారు సిక్స్ డేస్ అని ఎవరు అడుతారా పాస్టర్స్ ఎవరు అడగరు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వింటున్నారు అందుకే యాకోబు రాష్ట్ర పత్రికలు చూస్తున్న మూడో అధ్యాయంలో మీరు వింటున్నారే కానీ మర్చిపోతున్నారు అంటా మీరు ఎన్నో వాక్యాలు వింటున్నారు కానీ అన్నీ మర్చిపోతున్నారు మర్చిపోతే మీకు విశ్వాసం ఎట్లొస్తుంది వాక్యము నీ హృదయంలో భద్రపరచుకుంటే నీకు విశ్వాసం ఉంటుంది అటువంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి శాశ్వతాలు వస్తాయి మన అటువంటి విశ్వాసం లేకుండా నీ జీవితము కాలం వెళ్ళిపోతా ఉంది నేను చాలా మంది అన్నా పాసాలను వారం ఏం చెప్పారు వాక్యం అంటే ఇట్లా దూ గేరుకుంటారు అంటే నేను కాంగ్రిగేషన్ బ్లేమ్ చేస్తాను పాస్తాను కూడా బ్లేమ్ చేస్తాను మనిషి గుణగణం అట్లా తయారైంది చివరి కష్టపడి నువ్వు ఎందుకు ఏం చేస్తున్నావో నీకు తెలియనప్పుడు నీ జీవితం పరమార్థం ఏంది కాబట్టి సేవా జీవితంలో నువ్వు ఏరీతి ఉండాలా ఆ రెండే వాఖ్యం చూపించి ముగించేస్తాను ఒకసారి చూడండి ఎటువంటి మైమరువు నువ్వు ధరించుకోవాలా ఈరోజు యశ్వే గ్రంథము యాభై అధ్యాయము పదిహేడు వర్షంలో చూడండి పాత నిబంధన కాలంలో కూడా ప్రభు హెచ్చరిస్తుంటుంది ఎటువంటి మైమరువుని మీరు ధరించుకోవాలా ఫార్ హీ పుటాన్ రైచస్నెస్ యాజ్ అండ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ శాల్యువేషన్ అపాన్ హిస్ హెడ్ అండ్ హీ పుట్ ఆన్ ద గార్మెంట్స్ ఆఫ్ వెంజన్స్ ఫర్ క్లోదింగ్ అండ్ వాజ్ క్లాడ్ విత్ అని చదువుకోండి తెలుగులో యాభై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం చదువు నీతిని కవచముగా ఎవరు బాగా అర్థం చేసుకోండి దేవుడు ఏ ఎటువంటి కవచం ధరించుకుంటాడంట నీతి అనే కవచం కవచమన్నా ఏ పోదన్నా ఒకటే బాగా చేసుకోండి ఉహమాన రీతిగా అర్థం చేసుకోవాలా కవచం అంటే ప్రొటెక్షన్ కవచం బాడీని ప్రొటెక్ట్ చేసుకునేది కాబట్టి ఇంగ్లీష్ అయితే కవచం లేదు బ్రెస్ప్లేట్ అనే ఉంది మైమారమనే ఉంది ఇక్కడ ఫార్ హీ పుట్ ఆన్ రైట్ చేసిన బ్రెస్ప్లేట్ మన ప్రభువు మన దేవుడు నీతి అనే కవచాన్ని ధరించుకున్నవాడు తర్వాత రక్షణను తల మీద శిరస్త్రాణము రక్షణ అను ధరించుకున్నాడు మీకు అర్థమవుతుందా ఈ వాక్యం పౌలు ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రికలో ఈ వాక్యాన్ని చూపిస్తాడు కదా ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రికలో పావులు చూపిస్తున్నట్టే పౌలు యశా గ్రంథం చదివినాడు ఆ రోజులలో యశా గ్రంథంలో చూస్తున్నాం మన దేవుడు మన ప్రభువు నీతి అనే మయమరం ధరించుకున్నాడు కాబట్టి మీరు కూడా అట్లనే ధరించుకోవాలన్నాడు నిజమైన సేవకులు నీతి అనే మయమరం ధరించుకుంటారు ఈ నలుగురు దూతలు అటువంటి మైమరువు ధరించుకోలేదు అది నేను మీకు వచ్చేవారు చూపిస్తాను దాని తర్వాత ఇంకా ఎని చూడండి అదే చూస్తాను మనం ఇక్కడ ఎఫ్ఎస్ఆర్ రాష్ట్ర పత్రిక అధ్యాయము పద్నాలుగు అవ్వచ్చును ఎఫ్ఎస్ఆర్ రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు అవ్వచ్చును ఏడైనగా మీ నడుమునకు చూడండి సత్యమును దట్టి కట్టుకొని చూడండి నీతి అని మైమరువును తొడుక్కోనండి ఒక నిమిషం ఇక్కడ మనం అది చూస్తున్నాం మన ప్రభువు నీతి అనే మైమరువుని ధరించుకున్నాడు కాబట్టి మనము కూడా ఆయన వెంబడించే వాళ్ళము నీతి అనే మైమరువుని ధరించుకోవాలా ప్రత్యక్ష నీతి ఉండాలంటే రక్షణ అనుభవంలో నువ్వు ఉండాలా అనే విషయాన్ని జ్ఞాపం చేసి రక్షణ పొందుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఆయన కొరకు జీవించాలా అదే రీతిగా మొదటి తెస రాష్ట్ర పాత్రిక అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఎటువంటి మైమరువును ధరించుకోవాలా అక్కడనేమో నీతి అని చూస్తున్నాం But let us, who are of the day, రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ ఇప్పుడు చూడండి ఎవరు వీళ్ళు మనము అంటే నువ్వు నేను మనము పగటి వారము అంటే వెలుగును తెచ్చుకున్న వాళ్ళము వెలుగులో జీవించే వాళ్ళము అని అర్థం పగటి వార అంటే డే అని కాదు వెలుగులో జీవించేవారు అంటే రక్షణ అనుభవంలో ఉన్నవారు ప్రభుని వెంబడించేవారు వీళ్ళు ఎట్లుండాలంట మనము ప్రగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షను శిరస్వమును ధరించుకుందాము ఇప్పుడు అర్థం చేసుకోవాలి అసలేనే సేవకులు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళు ధరించుకుంటే కవచము లేక వాళ్ళు ధరించుకుండే మైమరువు ఎట్లా ఉంటుందంట విశ్వాసంతో కూడిన ప్రేమ విశ్వాసంతో కూడిన ప్రేమ అది అంతేనా మరోసారి చూ్వాస ప్రేమ అను కవచం అంటే నువ్వు ధరించుకుంటే కవచం ఎప్పుడుండాలంట విశ్వాసం ఉండాలంట ప్రేమ ఉండాలంట మీకు అర్థమవుతుందా ప్రేమ లేకపోతే నువ్వు ఈ గుర్రపు రౌతులు లాగా ఉంటావు వీళ్ళకి ప్రేమ ఉండదు నేను అది మీకు వచ్చేవారని చూపిస్తాను వీళ్ళకి ప్రేమ ఉండదు వీళ్ళకి విశ్వాసం ఉండదు నీతి ఉండదు ఈ మూడు గుణగణాలు కలిగిన కవచం నువ్వు ధరించుకోమంటుంటూ వాళ్ళు ధరించుకున్న కవచానికి ఏమున్నాయి అగ్నివటి ఎరుపు నీలవర్ణము గంతకవర్ణం అవి కూడా మూడే వాళ్ళు ధరించుకునేది మూడే నువ్వు ధరించుకునే కూడా మూడు ఉండాలి నీ కవచానికి మూడు గుణగణాలు ఉండాలా ఏంటది మొదటిది నీతి రెండవది విశ్వాసము మూడవది ప్రేమ ఈ మూడు కలిగిన కవచం ధరించుకొని మనము ఈ లోకంలోకి పోవాలా మన సేవ జీవితంలో ఇవి మూడు జ్ఞాపకం చేసుకోవాలి అందుకే మనం రాసుకోవాలి ఈ లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి ఇది నీతి అనే కవచం విశ్వాసం కవచం ప్రేమ అనే కవచం అవి నా కవచం మీద కనిపించాలా అంటే నా జీవిత విధానంలో అవి కనిపించాలా అప్పుడే నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు అప్పుడే నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు దుష్ట శక్తుల నుంచి నేను కాపాడుతాను ప్రభు ఈ వాక్యం పక్క ప్రకారంగా నువ్వు జీవించగలిగితే లేకుంటే సేవకులు దెబ్బలు తినే కాలం ఇది సేవకులు మరణించే కాలం ఇది కాదు గొప్ప జనం అందరు మరణిస్తారు ప్రభు వాక్యాలో మతపరమైన క్రైస్తవులు అందరూ హత సాక్షులు అవుతారు అందరూ మరణిస్తారు ప్రతి చర్చలో రక్తం ప్రవహిస్తుందని ప్రభు ఎనిమిది సంవత్సరాల క్రితం మనం చూపించాడు ప్రపంచం మన కాలంలో భారంగా నెరవేరుతుంది అండ్ అది కలిమినేషన్ అంటే పర్ఫెక్ట్గా కలిమినేట్ అంటే ఎండ్ అయ్యే కాలానికి మనం సిద్ధపడుతున్నాం హోల్ వరల్డ్ షెడ్ సిస్టమ్ లో బ్లడ్ షెడ్ ఉంటుంది ఆ దానికి సంబంధించిన ప్రవేశాలు చూసినాం ఎన్నో మనం కాబట్టి మనం భయపెడతలే ఎవరిని ప్రేమతో విటిని చూపిస్తున్నాము ఆ విధానాలకి వెళ్ళి బయటికి వస్తే ఎన్నో అట్లా చాలా అవసరం లేదు అరితగా నీ రక్తము ప్రవహించిన అవసరం లేదు అరితగా నీ రక్తము చెందిన అవసరం లేదు మనం ఆల్రెడీ చనిపోయిన వాళ్ళం ఆయన మరణ భూస్థాపనలో పురపార పునరుద్ధనంలో పాల్పొందిన వాళ్ళం మరణానికి మన అధికారం లేదు మనం చూపిస్తాము వాక్యాలు ఎన్నిసార్లు అయినా కానీ వీళ్ళు ఎందుకంత ఘోర అతి ఘోరంగా మరణిస్తున్నారంటే సగం సత్యంలో జీవిస్తున్నారు కాబట్టి సగం అబద్ధంలో జీవిస్తారు కాబట్టి వాళ్ళు సంపూర్ణంగా సత్యంలోకి రావాలంటే అవి విడిచిపెట్టకపోతే వాళ్ళు తప్పక మరణించక మానదు ఎందుకంటే ప్రభు ఒకటిసారి భవిస్తాడు పాపంలో గురించి ఆయన తిరిగి మళ్ళా పుట్టాడు తిరిగి మళ్ళీ మన కొడుకు మరణించాడు ఒకటేసారి అని చెప్తాడు వాక్యం ఈసారి నువ్వు పాపం చేస్తే నువ్వు చావాల్సి వస్తుంది అదే జరుగుతుంది ప్రపంచం అంతటా ఆజ్ఞ పాపం సగం సత్యం సగం అబద్ధము ఆజ్ఞ అతిక్రమించడం కాబట్టి మనం ఈరోజు నేర్చుకున్నాము అటువంటి మనకు అవసరం లేదు రంగుల గురించి నేను ఎందుకే చెప్తుంది రంగుల గురించి ఎందుకు పట్టించుకుంటానంటే అవి ఆత్మీయంగా మారినాయి నేను వైలేట్ సెట్ చేసినంత మాత్రంనా దైవికంగా ఉండని కాదు ఏ ఫోజు ధరించుకున్నంత మాత్రం నేను నిజంగా యాజమానని కాదు అర్థమవుతుందా విశ్వాసంలో నువ్వు ధరించుకోవాలా నీతిని నువ్వు ధరించుకోవాలా మైమరువుని తర్వాత ప్రేమ లాస్ట్ పాయింట్ అది నీ సేవ జీవితంలో ప్రేమ చూపించాలా ఎక్కడ పెరగా అంటే నిస్వార్థంగా ఉండాలి నీ సేవ ఒక మైల్ రమ్మ అంటే పది మైలు పోయేటట్టు అది అసలైన ప్రేమ అంటే త్యాగపూరితంగా ఉండాలి నీ సేవ జీవితం నువ్వు త్యాగం చేయాలా నీ టైం త్యాగం చేయాలా నీ మనీ త్యాగం చేయాలా స్పెండ్ చేయాలా ప్రజల కొరకు వాడి మనీ నా జేబులకి రావాలనేది కాదు అది అది ఆ దూతల గుణగణం ఆ నలుగురు దూతల గణగణం ఏంటంటే వాడి మనీ నా పాకెట్లకు రావాలా మనం ఆట ఆలోచించాం రివర్స్ నా మనీ వాళ్ళకు పోవాలా అది అసలైన సేవ జీవితం కాబట్టి అటువంటి సేవ జీవితంలో మనం ముందు పోవాలా అటువంటి కృపా బాక్యని మన ప్రభు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తాం పరశుద్ధ బేవం మీకు వందాలి అయినా మీరు మా జ్ఞాపకం చేస్తారు ప్రభావ సర్పముల గుణగణం వేరేగా ఉంది కానీ అసలైన సేవకుల గుణగణం ఎంత ఉండాలనో మీరు మాకు ఈరోజు చూపించినారు బట్టి మీకు వందనాలు ప్రభావ మీకే కృతజ్ఞతలు సరి కాబట్టి నైనా ఒకవేళ మాలో అటువంటి గుణగణం లేకపోతే చూపించమని ప్రార్థిస్తాం మాలో మేము నీతి అనే మైమరుగు ధరించుకోకపోతే ప్రభావ మమ్మల్ని క్షమించండి అయినా మేము తిరిగి మీ సన్నిధికి వస్తున్నాం నూతనంగా మమ్మల్ని మీ యొక్క ఆత్మచిత నడిపింపు దయచేయండి ప్రభావ ఆ నీతిని మాకు అనుగ్రహించినారు మీరు మేం కష్టపడింది కాదు నైనా మా మేము దాన్ని కొనుక్కుంది అసలే కాదు ప్రభా మీ యొక్క ప్రేమతో ఆ నీతిని మాకు తొడిగినారు మీరు దాన్ని మీకు వదనాలి ప్రభా నీతి అనే మైమరుగును మేము విశ్వాసం అనే మైమరుగును మేము చివరిదిగా ప్రభు ప్రేమ అనే మైమోరం ధరించుకొని మేము సేవకు పోవాలని అయినా అటువంటి సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారేసి మీ రాకరవారి సీత పరచుకోమని ఇక్కడికి వచ్చిన ప్రతి బ్రదర్ సిస్టర్ని ఆశ్రదించండి వారిని సర్వసత్వంలో నడిపించండి వాళ్ళ కుటుంబంలో శాంతి సాధించి ఆర్థికంగా మెరుగుపరిచి మీ రాఖర వరకు సాక్షి నిలబెట్టుకొని మీరే మహిమందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించు చున్నాం తండ్రి